కీర్తన ముప్పై ఎన్నడొకోనే తెలిసి ఎక్కుడై బ్రతికేది పన్నిన నా గుణమెల్లా భ్రమత పాలాయ ధనమద దైవము ఎరగనీదు తను తపము జయనీదు ఘన సంసార మదము కలుషము బాయనీదు మణిడినామను వెల్ల మదము పలాయ పుంచి కామాంధకారము పుణ్యము గనగనీదు కంచపు జన్మపు చిక్కు గతి చూపదు పెంచి అజ్ఞానతమము పెద్దల నెరగనీదు చించరాని బుద్ధి చీకటి పాలాయ శ్రీవేంకటేశ్వరు మాయ చిత్తము ఏవంకా ఈతడే గతి ఇన్నిటా మాకు ఏ ఉపాయమునులేక ఈతని మర్రగుదొచ్చి దేవుడంతర్యామి అని తేజము పొందితి